నాలుగు వందల పదకొండవ కీర్తన ఇంతటి దైవములేడు ఎందు చెప్పి చూపగా వంతులకు గొలిచేటి వారి భాగ్యమికను గక్కన మన్మధుని కన్న తండ్రి గనక ఎక్కువ చక్కద నాలకి తడే నిక్కపు సూర్య చంద్రాగ్ని నేత్రుడు గనక దిక్కులగాంతుల నీ దేవుడే దొడ్డ అంచెల లక్ష్మికి నాడు గనక ఎంత రాని సంపదలకి తడే దొడ్డ పంచిన చోట చక్రము పంపు చేసి గనక మించిన ప్రతాపానమికిలిని దొడ్డ దైవికపు పురుషోత్తముడితడు గనక దేవతలకెల్లా ఈ దేవుడే దొడ్డ వాత శ్రీ వెంకటాద్రి వరములిచ్చే గనక ఏవల దాతలలోన ఇతడే దొడ్డా